అది కేవల ఆత్మ నిరసన అది సాధ్యమే అంటే జీవన్ముక్తి విదేహముక్తి రెండు ఈ శరీరంతోనే సాధ్యం అవుతాయి మిగిలినటువంటి గొడవ అంతా బహిర్ముఖం అంతర్ముఖంలో రెండే రెండు ఉన్నాయి అక్కడ ఒకటేమిటి మొదటి దశలో జీవన్ముక్తి రెండవ దశలో విదేహముక్తి సద్యోముక్తి అని మూడో ముక్తికి కూడా పేరు పెట్టాం ముక్తి త్రయం వచ్చేసింది మళ్ళా సద్యోముక్తి జీవన్ముక్తి విదేహముక్తి సద్యోముక్తి అనేది అచలం ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ క్షణంలోనూ బయలుస్థితిలో ఉన్నావో ఆ క్షణంలోనే అన్నీ లేవు సమస్తము లేవు ఎరుక ఎప్పుడైతే విడిచేసిందో అప్పుడు ఏమేమి లేవయ్యా పెండాండం లేదు బ్రహ్మాండం లేదు విశ్వాండం కూడా ఎరుక అనే ఒక్కటి మిగిలిందనుకోండి ఆ ఒక్కటి మిగిల్చుకున్నానండి ఇంకేం మిగిల్చుకోలేదండి అన్నాడు అనుకోండి అనంత విశ్వం వచ్చేసింది బ్రహ్మాండం వచ్చేసింది పెండాండం కూడా వచ్చేసింది కాబట్టి ఏ ఒక్కటి మిగిలితే అన్నీ వచ్చేస్తున్నాయో ఆ ఒక్కటిని పోగొట్టుకునే పని కైవల్యం కైవల్యం కైవల్యం అంటే ఏమిటండి అంటే మోక్షం మోక్షం మోక్ష సన్యాసం అంటే ఏమిటండి ఏది మిగిలితే సర్వము శూన్యము రెండు వచ్చేస్తున్నాయో ఆ రెండింటినీ పోగొట్టుకోవడమే కైవల్యం తనను తాను పోగొట్టుకోవడమే కైవల్యం తనను తాను గుర్తించడం అతీతం ముక్తి తాను తానుగా ఉండడం అతీతం ముక్తి తాను లేకపోవడం కైవల్యం జాగ్రత్తగా వేదాంతం అందిస్తున్నటువంటి జ్ఞాన యోగ మార్గం అందిస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని జాగ్రత్తగా పట్టుకో జ్ఞానాదేవత కైవల్యం ఎందుకు జ్ఞానానికి నాకు ఎందుకు జ్ఞానం రావాలండి వై మన ప్రశ్న ఎప్పుడు ఏదైనా ఎవరైనా చెప్ప ఎందుకు ఎందుకు నేర్చుకోవాలి వై అన్నాడు అనుకోండి జ్ఞాన జ్ఞానం వల్ల వస్తుంది ఇంకా మిగిలి ఏమి రావు ఏమండి ఒక మిలియన్ డాలర్లు ఎవరైనా నాకు ఇస్తారా ఎందుకు ఇస్తారు అసలు ఎందుకు ఇవ్వాలి దాంతో గేమ్ పని కోని ఎవరైనా నాకు గజారోహణం చేస్తారా ఎందుకు చేయాలి ఎవరు చేయాలి రెండవ వాడు ఎవడు ప్రశ్న ఎక్కడ ఎవరు ఇప్పుడు రెండవ వాడు ఎవడండి ఎవడెప్పుడు గురువు గారు దేశ చేసి అన్ని చోట్ల చెప్పాలా తెలిసి మౌనము పౌనవే చిలిపి మనసోధించే వాడేవాడు వినేవాడెవడు ఉన్నారా ఇద్దరున్నారా ఇద్దరున్నారంటే ఏమైపోయినట్టు లేడు ఇంకైపోయింది ఇద్దరు పోయింది ఇద్దరున్నారంటే అతీతమే పోయింది ఒక్కడున్నాడన్నప్పుడే అసలు జ్ఞాన మార్గం రెండవ వాడు వచ్చేసాడంటే అయిపోయింది ప్రతిబింబం వచ్చేసింది అజ్ఞానం వచ్చేసింది మరి గురువు శిష్యుడే లేడన్నప్పుడు కదా ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట గురు శిష్యులిద్దరు లేరన్న దగ్గర నుంచి కదా కైవల్య మార్గం మొదలయ్యేది అచల సిద్ధాంతం ఎక్కడ మొదలవుతోంది గురు శిష్యులు గురు తెరుక పాశన్ నేను గురువు నేను శిష్యుడు అన్న ఎరుక ఏదైతే ఉందో ఆ ఎరుక విడిచినప్పటి నుంచి అచల సిద్ధాంతం మొదలవుతాడు చాలా ఇంపార్టెంట్ ఆ కైవల్య మార్గం అక్కడి నుంచి మొదలవుతుంది అటువంటి ఉత్తమమైన మార్గాన్ని ఈ శరీరంతో సాధించవచ్చు అడ్డం ఇప్పుడు సాధించడానికి అడ్డం ఎవరు ఏ మనసు ఒక్కటే నీకు అడ్డంగా ఉందని చూస్తున్నదో ఆ ఒక్క మనసుని జార విడువము జార విడువం అంటే జారిపోవాలంటే అది ఎలా జారిపోవాలి ప్రపంచంలో జారిపోయేవి చాలా ఉన్నాయి జీవన్ముక్తుడికి శరీరం జారిపోయింది విదేహ ఆ జారిపోవడం కూడా లేదు ఎందుకని వాడు లేడు కాబట్టి జీవన్ముక్తుడికి వాడున్నాడు శరీరం జారిపోయింది జీవుడు వాడికి జారిపోదు అన్ని పట్టుకునే ఉంటాయి అన్ని బంధములో ఉంటాయి అన్ని అంశాలు తనకన్యమైనటువంటివన్నీ తనను బాధిస్తున్నాయని తనకన్యమైనటువంటి చేత తాను భావన కలిగిన వాడెవడో అటువంటి భావనామయ శరీరంతో తాదాత్మ్యత కలిగిన వాడెవడో వాడు జీవుడు ఈ మూడు మాటలని ఈ మూడు స్థాయిలను చాలా జాగ్రత్తగా జ్ఞానమార్గంలో అర్థం చేసుకొని అవగాహన చేసుకొని అలా ఉండటం నేర్చుకోవాలి అలా ఉండటమే అభ్యాసం చేయడం అభ్యాసం కాదు ఇక్కడ జ్ఞాన మార్గంలో ఏ చేతకి ఏం ప్రయోజనం నా కర్మణ నిర్ధనైనక త్యాగినైకా మృదత్త కర్మణ నజయ నిర్ధనైక త్యాగిన